ఈనాటి కార్యక్రమంలో ముందుగా తెలుగే కాకుండా ఉర్దూ ఫారసీ మరాఠీ సంస్కృతం వంటి అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన వారు సామల సమ్జద్ రుబాయిల్ని మీర్జా గలీబ్ జీవితాన్ని తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన సదాశివ గారు హిందుస్థానీ సంగీతంపై రచించిన స్వర లయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఏ విషయాన్నైనా అలవోకగా ఒక ముచ్చటగా చెప్పటం మాస్టార్ ప్రత్యేకత హిందుస్థానీ గాయని అంజనీబాయి గారి గురించి గతంలో వారు చెప్పిన విశేషాలు ఈనాటి సజీవ స్వరాలు ధారావాహికలో మీకు వినిపిస్తున్నాం అన్నీ అమరిన గాయనీయమని అంజనీబాయి భిండి బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర పది సంవత్సరాలు సంగీత సాధన చేసింది తరువాత అతని తమ్ముడు ఖాదిం హుస్సేన్ ఖాన్ దగ్గర సాధన చేసింది ఈ ఇద్దరు హయాల్ గాయకులు నజీర్ ఖాన్ ఇంకొక సోదరుడు ఛజ్జు ఖాన్ అతడు ధృపద్ గాయకుడు ధృపద్ గాయనము నాలుగు తరాల నుంచి అంజనీభాయి ఇంటి విద్యే కాబట్టి ఆమె ప్రత్యేకంగా షజ్జుఖాన్ దగ్గర సాధన చేయలేదు అట్లని ఆమెకు ధృప ధమారులలో ప్రజ్ఞలేదని కాదు బెండి బజార్ ఘరానాకు చెందిన ఈ గాయక సోదరుడు సంగీత శాస్త్ర రహస్యాలన్నీ సమగ్రంగా తెలుసుకున్నవారు అందుకే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఒక వ్యవస్థ కల్పించి శాశ్వత కీర్తి సంపాదించిన పండిత్ భత్ఖండే తరచుగా ఈ సోదరులతో సంగీత శాస్త్ర విషయక చర్చలు చేస్తూ ఉండేవాడు ఆ చర్చలు వినే అవకాశం అంజనీ బాయికి దొరికింది అది మహదవకాశం ఆమె చేసిన సాధన తపస్సుకు సమమైంది అందుకే అందరూ ఆమెను గాన తపస్విని అనేవారు ఈ బిరుదు ఆనాటి సంగీత రసికులైన శ్రోతరిచ్చింది పంతొమ్మిదవ శతాబ్ది చివర్న జన్మించిన ఈ మహాగాయకురాలు పంతొమ్మిది వందల ముప్పై తన నలభై ఐదవ సంగీత సన్యాసం పుచ్చుకున్నది అంటే భగవత్ సన్నిధిలో తప్ప ప్రజల కోసం పాటక చీరులు చేయనని ప్రతిజ్ఞ చేసింది తరువాత దాదాపు యాభై ఏళ్లు కటిక దరిద్రంలో కాలం వెలగొచ్చింది కానీ నియమాన్ని తప్పలేదు ఆమె గురువు ఉస్తాద్ నజీర్ ఖాన్ ధనాపేక్ష కలవాడు కాడు ఎలాంటి గౌరవవేతనం తీసుకోకుండా ఆమెకు నేర్పినాడు మొదటి ఐదు సంవత్సరాలు రెండే రాగాలు నేర్పినాడు మూడున్నర సంవత్సరాలు యమన్ రాగాన్ని సంవత్సరన్నర భైరవి రాగాని నేర్పినాడు రెండు సంపూర్ణ రాగాలే యమన్లో అన్ని తీవ్ర స్వరాలు భైరవిలో అన్ని కోమరస్వరాలు ఈ రెండు సంపూర్ణ రాగాలను వాటి స్వర వివేచనతో గళంలో దించుకుంటే ఇక ఏ రాగమైనా సులువుగా అభ్యసించవచ్చునని ఉస్తాద్ అనుకునేవారు ఇంతటి సాధన చేసిన అంజనీబాయ్ స్వరం పరిపక్వమై చౌరూరించే చాలీసీలోనే ఎందుకు సంగీత సన్యాసం పుచ్చుకున్నదో తెలియదు చాలిసి అంటే నలభై నుంచి యాభై ఏళ్ల వయసు వరకు కొందరు ఆమె అందమే ఆమెకు శత్రు మరి కొందరు ఆమెలో ఆధ్యాత్మిక భావన ఏర్పడటమే కారణమంటారు ఆమె పాట చేసిన కాలం స్వదేశీ సంస్థానాలు సంగీత నృత్యాలను పోషించిన కాలం రాజులు మహారాజులు నవాబులు అంతా పానరసికులు భోగలారసులు కొందరు గానరసికులు కొందరు గాన విద్యలో కూడాను అంజనీబాయి అప్సరస వంటి అందగత్తే ఆమె గాన కళ ఎంత గొప్పదైనా పానరసికులు భోగరాల సురువైన పాలకుల దృష్టి ప్రథమంగా ఆమె అందం మీదనే అవలగ్నమయ్యేది ఉస్తాద్ నజీర్ ఖాన్కు ఈ భయం మొదటి ఉండేది బెటా అద్దంలో ముఖం దూచుకోకు అలంకరించుకోకు ఈ సంగీత విద్య డబ్బు కోసం కాదమ్మా దీన్ని భగవదారాధనగా భావించు అని తరచుగా బోధిస్తూ ఉండేవాడు అతని బోధనలను ఆమె జీవితాంతం పాటించింది అయినా సంగీత సన్యాసం చేయారనంత విరక్తి కరగనే కలిగింది నేను పాట కచేలకు వెళ్తే ఆసీనుడైన రాజులు మహారాజులు నా గౌరవార్థం లేచి నింతుండేవారు నా చరిత్ర అంతటి గౌరవం పొందినాను అని ఆమె తన శిష్యులకు అభిమానులకు చెప్తూ ఉండేది ఇది అత్యూక్తి కాదు అక్షర సత్యం సాయజీరావు గాయక్వాడ్ ఆమెను పుత్రికగా భావించి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమాలతో చీరే రవికే పంపించేవాడు తుకోజీరావు హోల్కార్ ఆమెను సోదరిగా భావించి భౌదూజనాడు కట్నకానుకలతో సన్మానించేవాడు పాలన్పూర్ నవాబు ఆమెను ఛోటీ మీరాబాయి అని సాధారణంగా సంబోధించి సన్మానించేవాడు కొల్హాపూర్ షాహు మహారాజ్ ఆమె సంగీతానికి ముగ్ధుడై పంతొమ్మిది సంవత్సరంలోనే అనేక బహుమతులతో ఒక తంబూరాను బహుకరించినాడు దాన్ని ఆమె చివరి శ్వాస వరకు భద్రంగా దాచుకున్నది ఆమె అందానికి భయపడి ఆమె తల్లి ఇరవయవ ఏటనే సంగీతరచకుడైన ఒక యువ ఉద్యోగపతికిచ్చి పెళ్లి చేసింది ధనికుడైన ఆమె భర్త పాట ఆమె వెంటనే ఉండేవాడు అయినా కొందరి వికారపు చూపులు వెకిరి ఆమె మనసును గాయపరిచేవి ఒక పాటకచేరిలో ముఖ్య అతిథి అయిన జైపూర్ మహారాజు తొలుత ఆమె సంగీతానికి పరవశించి మందు ఎక్కువైన తర్వాత ఆమె సౌందర్యానికి ముగ్ధుడై వెకిలిగా ప్రవర్తించబోగా ఆమె కిటికీలోంచి దూకి తప్పించుకొని పారిపోయింది గోవాలో జరిగిన పాట గోవా బుడతకీచు గవర్నర్ కొడుకు తన మిత్రమండలితో విచ్చేసి ఆమె సౌందర్యాన్ని అదోరకంగా చూస్తూ ఉండగా గమనించి ఆమె పాట మధ్యలోంచి లేచి బయటికి వెళ్లి ఇరవై గంటలు ఒక చీకటి కొట్టులో దాక్కున్నదట గోవా స్వతంత్రమయ్యేంత వరకు మళ్లీ ఆమె అక్కడ అడుగు పెట్టలేదు ఇలాంటి అప్రియమైన అనుభవాలు మరికొన్ని కలిగినందువల్లనే విరక్తి పుట్టి ఆమె పదుగుల్లో పాడనని నిర్ణయించుకుని ఉండవచ్చు ఇంకో కారణం చెప్తారు పెళ్లి అయిన తర్వాత మూడేళ్లకు ఆమె ఒకరింట మసాలాపాలు తాగి వచ్చింది గొంతు పడిపోయింది ఎన్ని చికిత్సలు చేయించిన ఫలితం కనిపించలేదు బొంబాయి సమీపాన ఖేడేగాములో నారాయణ మహారాజనే బాలయోగి ఉండేవాడు అతని వయస్సప్పుడు 13 పద్నాలుగో ఏళ్ళు కొన్ని నెలలు వంబయిలో కొన్ని నెలలు ఖైడగాంలో ఉండేవాడతడు అంజనీబాయికి కానీ ఆమె భర్తకు కానీ మూఢనమ్మకాలు లేవు అయినా హితేశుల సలహాను పాటించి నారాయణ మహారాజును ఆశ్రయించినారు అతడు తనకు కొన్ని గంటలు రోజూ భజనలు వినిపించవలసిందిగా ఆదేశించి తీర్థప్రసాదాలనుకరించినాడు ఆశ్చర్యం మూగపోయిన ఆమె గొంతు మళ్లీ ఎప్పటి వర పలికింది నారాయణ మహారాజు సన్నిధిలో నాలుగైదు గంటలు భజనలు పాడటమే కాక ఆమే పాటకచేరి కచేరీలోనూ పాల్గొనేది ఇరవై ఒక్క ఇలా గడిచిన తర్వాత ఆమె అకస్మాత్తుగా పబ్లిక్లో పాట కచేరీలు చేయనని ప్రతి నారాయణ మహారాజే నిషేధించినాడన్నారు ఇంతవరకు సత్యమో తెలియదు సంగీత ప్రపంచానికి మాత్రం తీరైన లోటు వాటిల్లింది అప్పటి సంగీతాచార్యుల్లో బృహస్పతి వంటి వజే భువా ఆ సన్నాసిగానికి సంగీతమేమి తెలుసు ఒక మహాగాయకురాలు మరుగున పడిపోయిందన్నదే నా బాధ అని తన ఆవేదనను వ్యక్తం చేసినాడు ఇరవై ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం హాయిగా గడిచింది వ్యాపారంలో వరుసగా నష్టాలు వచ్చినందు ఆమె భర్త అప్పుల పారై ఆ చింతతోనే మరణించినాడు పది లక్షలకు పైగా ఉన్న భర్త అప్పులను తాను ఆర్జించిన విత్తంతో భర్త ఆస్తిపాస్తులతో తిర్చివేసి ఒక చిన్న కుటీరంలోకి మారి అక్కడ దత్తవిగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి దాని ముందు గంటలు గంటలు భజనలు పాడుతూ శేషజీవితాన్ని గడిపిందామె కదలలేని వార్ధక్యంలో కుమార్ గంధర్వ శిష్యుడు కిషోరి అమోర్కర్ లాంటి ఆమెకు ఆర్థిక సాయం ఔషధోపచారం చేయించేవారు భర్త మరణానంతరం ఆమె తలుచుకుంటే మళ్లీ తమ్మురా చేతబట్టుకుని పాట కచేరీలు చేసి కేజారిపోయిన లక్షల ఆస్తిని స్వల్పకాలంలో సంపాదించగలిగేది కానీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోదలచలేదు అయితే బ్రతికినంతకాలం ఆమె సంగీత విజ్ఞాసువులకు విజ్ఞానకోశంలా ఉపకరించింది ఎనభై ఐదేళ్ల పండు వయస్సులో ఆమె కంచు అనేక విషయాలు చెప్పటమేగాక కొన్ని కొన్ని తానులు వినిపించేది బొంబాయి రేడియో స్టేషన్లో ఆ వయస్సులోనే సంగీత శాస్త్రవేత్త రమేష్ నాథ్కర్ని ఆమే ఇంటర్వ్యూ చేసినాడు ఆ రికార్డు భద్రంగా ఉంటే ఆమే శాస్త్ర ఆమె గాత్ర గాత్రమాధుర్యం గాయనే శైలి గ్రహించటానికి వీలవుతుంది ఇటీవల స్వర్గస్థుడైన సుప్రసిద్ధ గాయకుడు కుమార్ గంధర్వ కొంతకాలం ఆమె శుశ్రూష చేసి స్వరసాక్షాత్కారం పొందినాడు జన్మత అతనిది గంధర్వ గాత్రం చిన్నప్పటినుంచే పాట కచేరిలో పెద్ద పెద్ద ఉస్తావుల సరసన కూర్చుండి పాడేవాడు అందుకే అతన్ని కుమార్ గంధర్వ అన్నారు అతని అసడు పేరు శివపుత్ర సిద్ధరామప్ప కోంకడి అతని సంగీత సాధన ప్రొఫెసర్ దేవధర సన్నిధిలో జరిగింది ఏ గానసభలోనూ అంజనీబాయి అతని గాత్రమాధుర్యానికి ముగ్ధురాలై దగ్గరికి బిలిచి బిడ్డ నా దగ్గర అపారమైన గాన సంపద ఉన్నది అదంతా వ్యర్థమైపోతుంది నువ్వు పాత్రునివి నువ్వు ఓరితే నీకు కొంత ఇస్తానురా అన్నది ఆశించని అంతటి అదృష్టానికి కుమార్ గంధర్వ ఉప్పొంగిపోయి ఆమె పాదాలు పట్టుకున్నాడు కొన్ని కొన్ని చీజులు సేకరించుకున్నాడు ఆ మహాగాయకురాలు కుమార్ మీది వాత్సల్యంతో తన ప్రతిజ్ఞను సడలించుకున్నదేమో కాక ఆమె ఇల్లే దత్త మందిరం కాబట్టి ఆ పవిత్ర వాతావరణంలో ఆమె ఎవరి పాడిన దైవారాధనే ఆమె ప్రతిజ్ఞ సడలించుకోలేదేమో ఆమె స్వ స్వరపరిచయాన్ని గురించి కుమార్ గంధర్వ తన మిత్రుడైన పులా దేశ్పాండే వసంతరావు దేశ్పాండే శ్రీ రామచంద్రులతో కథల కథలుగా చెప్పేవాడు అతని కథ ఒకటి వినిపించి ఈ ప్రసంగాన్ని ముగిస్తా కుమార్ గంధర్వ ఆమెను మాయి అని పిలిచేవాడు చాలామంది ఆమెను అలాగే పిలిచేవారు కుమార్ చెప్తున్నాడు మాయి నాకు భైరవిలోని ఒక చీజ్ నేర్పుతూ ఉన్నది భైరవి చక్కగా పరుకుతున్నవి రాగం సాకారం అవుతున్నది కానీ మాయి ముఖం మీద ఏదో అశాంతి ఏదో అతృప్తి ఏదో ఆరాటం ఎందుకు మా ఆరాటం భైరవి రూపుదిద్దుకుంటుంది కదా అన్నాను కాదురాకుమార్ భైరవి రాగానికి సంబంధించిన మద్యం నా గళంలో దిగరేది ఇంకా నా గళం పలుకుతున్న మద్యం భైరవి కాదు అన్నది నాకెటూ అర్థం కాలేదు ఇలాగే మూడు రోజులు ఎడతెగని సాధన అకస్మాత్తుగా ఆమె గళం ఒక అలౌకిక మద్యం పలికింది మేమిద్దరం చాలాసేపు పారవశ స్థితిలో ఉండిపోయినాం అది భైరవీలోని మధ్యం ఇది గాన తపస్విని పరిచయం స్వర పరిచయం హిందుస్థానీ గాయని అంజనీభాయ్ గారి గురించి గతంలో సామల సదాశివ మాస్టారు చెప్పిన విశేషాల రికార్డింగ్ మీరు విన్నారుగా